మంత్రస్వూపాయ్రనియన్య సోమ సూర్యోచనాయ సకలలోకరక్షమ్రస్వూపాయ సర్వత్రనియన్య సోమ సూర్యోచనాయ సకలలోకరక్ష పరమ శాంత స్వూపాయ పావతీ మనోహరాయ రుద్ర భద్ర మహా మహారౌద్ర పాతు మాం స మృత్యుజయ శివాణే శశిఖండ మండనా మృత్యు సంసార ఖండన కృష్ణాయ వాసువాయ దీనందగోపకరాయ గోవింద ఘ దశరథాత్మయ సీత రఘుకూలాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదాయత నిచరవినాశకర ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవత్ వ్యాప్తేహ దక్షిణమూర్తమ గణనాం థతింహవామహే కవిం కవీనాపమ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్నోతి సేదసాదనం ఓ శ్రీమహాగణపత నమోదుందుభ్యాయ చాహన్యాయ నమో నమోష్ణవేచ ప్రమృషాయ నమో దోత ప్రహిత నమో నిషంగిణే చే నమస్తేక్ష్శే చాయుధి నేచ నమస్వాయుధన్వనే నమస్సృత్యాయ పథ్యాయ నమకాఠ్యాయ చ నీప్యాయ నమసూ్యాయ చరస్యాయ నమోనాద్యాయ వైశంత్యాయ నమక్యాయ చావ్యాయ నమో వర్ష్యాయ చావర్ష్యాయ నమో మేఘ్యాయ చ విద్యు్యాయమీధ్రయాయ్యాయ నమోవాధ్యాయ చ రేష్మియాయ నమో వాస్తవ్యాయస్పాయ ఎన్నో మరెన్నెన్నో కార్యక్రమాలు ఈ మనం చేస్తూ ఉంటే నిరంతరం అనేకమైనటువంటి కార్యక్రమాల మధ్య జీవితాన్ని కొనసాగిస్తున్నామే కాని ఒక్క క్షణం గనక మనం నిలబడి ఒక్క ప్రశ్న వేసుకుంటే ఒక విచిత్రంగా ఉంటుంది మరి నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఉదయం నుంచి అది ఏ పనైనా కావచ్చు దేనికోసం చేస్తున్నాను ఇది అనే ప్రశ్న పెడితే ఏ విధమైన కార్యక్రమాన్ని మీరు విశ్లేషించి అర్థం చేసుకున్నా ఏదో ఒక బాధ నుండి వినిపడడం కోసమేగా కనపడుతూ ఉంటుంది ఏదైనా తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఒక హోటల్కి వెళుతున్నారు ఎందుకు వెళ్తున్నావు అయ్యా నువ్వు అంటే హోటల్కి పోతున్నాను ఎందుకు పోతావు టిఫిన్ చేయాలండి ఎందుకని ఆకలిగా ఉంది అది ఆకలి అనేటువంటిది బాధ ఈ బాధని నివృత్తి చేసుకోవడం కోసంగా ఓ పని చేస్తున్నా ఏదైనా చూడండి మీరు స్నానం చేసినా సరే కాబట్టి నాకు మురికిగా ఉందండి దేహం అంతా కూడా బాగలేదు స్నానం చేస్తే బాగుంటుందేమో ఇలా ఉండడం అనేటువంటిది బాధ ఈ బాధని నివృత్తి చేసుకోవడం కోసం ఎందుకు సంపాదిస్తూ ఉన్నావు ఇదిగో బాధలు ఉన్నాయి ఆ బాధలు తీరడం కోసం ఏది చూచినా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసేటువంటి ప్రతి పనిని చక్కగా పరిశీలించి విశ్లేషించి అర్థం చేసుకుంటే మనం దేనికోసం ఇవి చేస్తున్నామో తెలుసా ఏదో బాధల నుంచి వినిపడడం కోసమే చేస్తున్నాం కాబట్టి మనం చేసేటువంటి ప్రయత్నాల వల్ల మనం చేసేటువంటి కర్మల వల్ల ఒకవేళ తీరితే కొన్ని బాధలు తీరవచ్చు అన్నీ తీరతాయని చెప్పలేం ఎందుకని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం బాధలు తీరడం లేదు బాధపడుతూనే ఉన్నాం కాబట్టి మన ప్రయత్నాల వల్ల కానీ లేక ఇతరులు మనకు సహకరించడం వల్ల కానీ ఏదన్నా కాస్త బాధలు తీరేటువంటి అవకాశం కర్మల్లో ఉందేమో కానీ సుఖపరడం అనేది మాత్రం కేవలం పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించవలసిందే కానీ మన ప్రయత్నం లభించే అవకాశం లేనేలేదు మీరు ఆలోచించుకోండి మనం చేసే ప్రతి పని ఒక బాధ నుంచి విడిపడడం కోసమే అయ్యింది కానీ సుఖపడడం అనేది మాత్రం లేదు ఏ కర్మ యొక్క ఫలితమైనా బాధ నివృత్తిగా కనపడుతుంది ఈ బాధ నుంచి నేను తప్పుకోవడానికి భావన ఉందే గానీ సుఖపడుతున్నాను పాజిటివ్ జాయ్ ఓ పాజిటివ్ హ్యాపీనెస్ అనేది ఎక్కడుందో మనం కనపడడం లేదు ఇది కేవలం ఒక పరమేశ్వరుని యొక్క కృపతో లభ్యమవుతుందే గాని ఇంకొక విధంగా లభ్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక బాధల్లో ఉండేటువంటి మనం ఈ బాధలను భరించలేక ఒకరి దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకున్నాం అనుకోండి వాళ్ళు మనకు హితులే కావచ్చు సన్నిహితులే కావచ్చు హితైష్యులే కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు తీర వాళ్ళకి వెళ్ళి చెప్పుకున్నాం అనుకోండి మన బాధలు ఏమస్తుంది దానివల్ల బాధలు తీరతాయి అనుకుని చెప్పుకుంటాం భరించలేక తీర విన్న తరువాత వాళ్ళు కూడా వాళ్ళ బాధలు కొన్ని మనకు ఎందుకు తెలుసా ఈ ప్రపంచంలో అందరు బాధల్లోనే ఉన్నారు కనుక కాబట్టి మా బాధలు ఎట్లున్నాయండి అని చెబుతారు కనుక మన బాధలు ఎవరికి వినిపించినా ఏది సన్యాసులకు కూడా వాళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్తారు నా ఆశ్రమంలో కూడా నాకు ఇన్ని బాధలు ఉన్నాయి ఇది తప్పదు అదే గనక నీవు మనుషులకు కాకుండా పరమేశ్వరుడి గనక నీ బాధని వినిపిస్తే ఆయన వింటాడు కానీ అక్కడి నుంచి మాత్రం మళ్ళీ ఇంకొక మాట నీకు బదులు రాదు అది తమాష పరమాత్మ వింటాడు పరమేశ్వరుడు వింటాడు ఎందుకు వినడు సర్వత శృతిమల్లో సర్వమావృత్తి ఇష్టది ఆయన చెవులు అంతటా ఉన్నాయి కనుక నీవు ఆలయానికి వెళ్ళి భగవంతుడికి వినిపించినా భగవంతుడు వింటాడేమో గానీ ఆ తర్వాత ఆయన బాధ మాత్రం నీకు చెప్పడు ఎందుకని నోరే తెరవడు అర్థమవుతుంది ఏ మనిషికి చెప్పినా వాళ్ళ బాధలు మనకి వినిపిస్తారు కానీ పరమేశ్వరుడికి చెప్తే మాత్రం అస్సలు నోరు విప్పడు వింటాడు ఇదే శ్రీరామ రక్ష ఇది మనిషికి పరమేశ్వరుడికి ఈ భేదమే శక్తిలో ఉందేమో అనిపిస్తుంది పరమేశ్వరుని శక్తికి మానవ శక్తికి ఇదే పెద్ద భేదమేమని నేను అనుకుంటుంటా ఎందుకంటే భగవంతుడు ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడు కనుక ఆయనకేం బాధలు లేవు కనుక నీకు వినిపించాను నీది వింటాడు నీది వింటే చాలు అయిపోయింది మన బాధల పరమాత్మ విన్నాడు అంటే ప్రార్థన రూపంలో తద్వారా ఈ స్థుతి నమస్కారాల ద్వారా ఏదైతే మనకు ఫలితం వస్తుందో ఈ సూక్ష్మైనటువంటి ఫలితం అదృష్టమైనటువంటి ఫలం ఆ దయను విడుదల చేస్తాడు గనక మనం ఈ బాధల నుంచి బయటపడేటువంటి అవకాశాలుంటాయి కాబట్టి నాకు ఆకలిగా ఉంది అనుకున్నప్పుడు ఆహారం తీసుకోవడం ఒక్కటే కర్మ గాని మరి ఇంకో పని చేస్తానండి అది చేస్తాను ఇది చేస్తాను నీ ఇష్టం ఏదన్నా చేసుకో కానీ నువ్వు ఆకలితో ఉండేటప్పుడు ఏదో పని చేస్తే లాభం లేదు ఆకలి తీరాలి అని అనుకుంటే ఆహారం తీసుకోవడం ఒక్కటే గాని నువ్వు సినిమాకు పోతే నీకు ఆకలే తీరదు నువ్వు టీవీ చూస్తే నీకు ఆకలి తీరదు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే నీకు ఆకలే తీరదు ఆకలి ఎక్కడ తీరుతుంది ఆహారం తీసుకోవడమే మార్గం ఇంకొక మార్గమే లేదు నువ్వు ఏం చేసినా నేను కారు దొలుకొని పోతాను నేను సైకిల్ దొరుకుతానండి నేను స్కూటర్ నేను నిద్రపోతాను నువ్వు ఏమన్నా చేసుకో ఆకలి మాత్రం పోదు ఆహారమే తీసుకోవాలి అట్లాగే ఆకలి ఎట్లాగైతే ఆహారం తీసుకోవడం ఒక్కటే మార్గం అయ్యిందో అట్లాగే ఈ ప్రపంచంలో సుఖం అనేది మనం అనుభవించాలంటే అది భగవంతుడిని ఆశ్రయించడం తప్ప ఆకలికి ఎట్లాగైతే ఆశ్రయించాలనో ఆ అంతరించడానికి ఆది దేవుడైనటువంటి మహేశ్వరుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొక మార్గం అంటూ లేనేలేదే ప్రపంచం స్వామీజీ మీరు చెప్పేది బానే ఉంది మరి ఇలా పరమేశ్వరుణ్ణి స్థుతిస్తూ పోతే ఎప్పుడు మనసంతా ఆయన మీదనే పెట్టుంటాయి ఇప్పటివరకు వారం రోజులు పది రోజులు అర్థం చేసుకుంటూ వస్తున్నాం రుద్రం మరి సంసారం ఏం కావాలి భార్య పిల్లలు ఏం కావాలి ఆయనకేమున్నారో మాది లేదు మీకు అసలు లేరు మరి మా పరిస్థితి ఏంటి ఇదో శాస్త్రం ఏమన్నదో తెలుసా మమకారో కర్తవ్య ఎవరికన్నా కావాలంటే చెప్పుకోండి పాపానికి వస్తే మమకారో కర్తవ్యహ మమకారర్తవ్య మమకారాన్ని నాయనా అది నీ కర్తవ్యమే చూడు ఎంత మంచి మాట అహమనేది నేను మమనేది నాది కాబట్టి నా భార్య నా ఇల్లు నా బిడ్డలు నా వ్యాపారం గౌడ ఉంచుకో మమకారో కర్తవ్య ఎప్పుడైతే గృహస్థాశ్రమంలో ఉండవో నువ్వు మమకారాన్ని లేకుండా ఉండు అని మాత్రం చెప్పడం లేని కాస్త మోతాదు ఎంతలో ఉండాలని అది ఒక్కటి శాస్త్రం నీకు ఎందుకు తెలుసా మోతాదు దాటిందనుకోండి ఏదేనంటే కంటిలో కాటుగా అయినా కూరలో ఉప్పు అయినా ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి మించింది అనుకోండి పరిస్థితి అట్లాగే ఈ మమకారం కూడాను ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నాం బంధాలు ఉన్నాయి వాళ్ళను పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది ధర్మబద్ధంగా వాళ్ళను పోషించాలి వాళ్ళని సుఖపెట్టాలి ఇదంతా కూడా ధార్మికమైనటువంటి జీవితం ఇది ఇట్లా గృహస్థాశ్రమాన్ని జీవించాల్సినటువంటి పద్ధతి కూడా మనకు శాస్త్రం తెలియజేసింది ఇవన్నీ మనం చేయాలి కానీ మోతాదు ఎంతవరకు ఉండాలి నా భార్య ఓకే వాళ్ళ అవసరాలు తెలియదు చాలు భార్య భార్యా భార్య ఏమో ఎంతవరకు ఎంతవర ఇర నాలుగు గంటలు దాని ఎందుకు ఒక ఇల్లు కట్టుకు అయిపోయింది ఇల్లు ఇంకొక రకంగా ఇటగట్టుకుంటే బాగుండునా లేకపోతే అట్ట కట్టుకుంటే బాగుండునా ఇటాట అనే లోపల అట్ట పోతా అర్థమవుతుంది ఒకటి అయిపోయింది ఆ పని అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఇప్పుడు నా ఇల్లు నా భార్య నా బిడ్డలు నా ఎలక్షను నా సీటు నా కిరస్నాయులు సరేనా అట్లాగే నా కుక్క ఇది చూడండి తమాష్ కుక్క నా కుక్కే అంటే అర్థం కావాలి మనకు మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు భార్యను నా భార్య అంటే అర్థం ఉంది భర్తను నా భర్త అంటే అర్థం ఉంది నా కుక్కేంటనే శునకం ఎప్పుడైతే వీటి మీద మమకారం ఉన్నట్టుగాని కుక్క మీద కూడా మమకారం వచ్చిందో కుక్కచ్చినా బాధే అర్థమైంది కాబట్టి కుక్కను దగ్గర ఉంచుకోవడం తప్పు కానీ నేను బ్రతికేంత కాలం కుక్క బతకాలంటే బ్రతకదీ దాని జీవన ప్రమాణం అది కాదు కాబట్టి ఎప్పుడైతే కుక్క నాది అనుకున్నానో కుక్క చచ్చిపోతే బాధగా ఉంది అయినా కుక్క మీద ఎక్కడి నుంచి వచ్చింది మమకారం పెళ్లి చేసుకున్న భార్య మీద మమకారం ఉంది పిల్లలు పుట్టారు పిల్లల మీద మమకారం కుక్క ఎవరుసా కుక్క మీద మమకారం ఇంకో కుక్కకు ఉండాలి అర్థం అవుతుంది చిత్తకారితయితే అది కూడా మీ తప్పుడు పట్టించుకోవసండి అవి కూడా ఒక్కొక్క కార్తిలో ఒక్కొక్క సమయంలో వాటికి ఉండేటువంటి ఆవేశాలు అవన్నీ కుక్కకి మరి నాకెందుకు వచ్చింది నేను ఎందుకు పెట్టుకున్నాను సంబంధం కుక్కతో నాకే సంబంధం అసలు నేనేమన్నా ఆ జాతికి సంబంధించిన వాడిని లేక అదేదన నా జాతికి సంబంధించిందే ఇది ఇది అనవసరమైనటువంటి మమకారం దీనివల్ల కుక్క చచ్చిపోతే కూడా మనిషి దుఃఖపడేటువంటి అవకాశం ఏర్పడతా ఉంది కాబట్టి భార్య మీద నీకు మమకారం ఉండొచ్చి కుక్క మీద మాత్రం మమకారం లేదు నువ్వు పెట్టుకుంటే వస్తుంది మమకారం ను క్రియేట్ చేసుకుంటే వస్తుంది మామకారు ఇది ఎత్తుకోవడం భారాన్ని భారాన్ని ఎత్తుకోవడం తేలిక తర్వాత దించుకోవడం చాలా కష్టం అని అర్థం అవుతుంది ఇట్లాగే ఉంటాయి కాబట్టి వాటిని తిరియక్ జంతువులు అని అన్నాడు పరం ఎందుకు తిరియక్ జంతువులు అని అంటున్నాం అడ్డానికి పెరిగేటివే అర్థం సరేనా ఒక గేది అడ్డాన్ని పెరుగుతుంది అందుకని తిరియక్ కానీ మనల్ని సృష్టించాడు భగవంతుడు మనం పెరిగితేట ఊర్ధ్వంగా పెరుగుతున్నాం అంటే ఊర్ధ్వంగా బోహయ్యా పైకి పో ఆధ్యాత్మికంగా నువ్వు పైకి పోవాలి వాటికి అవకాశం లేదు ఎందుకని తిరియక్ జంతువులవి తిరియక్ అడ్డానికి పెరుగుతూ ఉంటాయి కానీ మన యొక్క నిర్మాణమే పరమాత్మ పరమేశ్వరుడు ఏ విధంగా మనల్ని సృష్టించాడు నువ్వు ఊర్ధ్వంగా పోవాలి ఇప్పుడుండేటువంటి స్థాయి నుంచి ఇంకా జ్ఞానాన్ని నువ్వు పెంచుకోవాలి వాటికన్నా లేనిటువంటి ఇంకొక లక్షణం నీకు ఇచ్చాను నీకు నోరు ఇచ్చాను వాటికి నోరు ఇచ్చాను వాటికి ఉండే నోరు తినడం కోసమే నీకుండేటువంటి నోరు అబద్ధాలు చెప్పడం కోసం సరేనా కాబట్టి భగవన్ నామం చేయడానికి భగవంతుడిని స్తించడానికి కీర్తించడానికి నీకు నోరు కూడా ఇచ్చాను అదనంగా దీన్ని వినియోగించుకొని స్థుతి నమస్కారాదుల ద్వారా భగవంతుని స్థుతించడం దీనికి స్థూలకర్మకే స్థూల ఫలితం సూక్ష్మకర్మవి సూక్ష్మ ఫలితం మనకు అర్థమైపోయింది ఈ విధంగా భగవంతుని కృపను పొంది మనం ధరించాలి ఈ ప్రపంచంలో కాబట్టి పెట్టుకో మమకారం మమకారో కర్తవ్య ఎంతవరకు ఉండాలన్నో అంతవరకు హోటల్కు పోతాం రెండు సార్ రెండు సార్ కూర్చోండి సార్ చూ ఈ మర్యాద ఎట్లా పెళ్లి కూడా కూనట్టు ఉంటుంది రెండు సార్ రెండు సార్ కూర్చోండి సార్ ఇంక సార్ సరేనా ఇది ముఖ్యంగా తమిళనాడులో చూస్తే మనకు భలే ఉంటుంది ఎన్న వాడము సార్ ఇడ్లీ పూరి వడ దోసే పెసరట్టు రవ్వోసే ఎన్న వాడం సార్ ఇక్కడ మనకు ఆంధ్రాలో కాదు ఆంధ్రాలో పోయి కూర్చుంటే అక్కడికే మనకు చర్ర నేను ఎప్పుడు బాలేదులే ఎప్పుడో చిన్నప్పుడు విషయాలు ఇప్పుడు ఏమైనా మారి ఉండేమో అది తెలియదు అయిపోయింది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సరేనా కాబట్టి ఇట్లా ఇక్కడ సర్వరు ఏం కావు కానీ అక్కడ కాదు సార్ ఇట్ల కాదు ఇడ్లీ వడ పూరి దోశ పెసరట్టు ఇంకా వరుస పిజ్జా సరేనా సరే చాలా మర్యాద మాకు చట్నీ సంపరిమంటారా కరపొడి ఓరి తరువాత బిల్లు కట్టేస్తాము చూడండి చె చెల్లించేస్తాం డబ్బు సార్ ఏమనుకోవద్దు సార్ వచ్చేవాళ్ళు వస్తున్నా మీరు పోండి సార్ అడ్డం అయిపోయిందా అంతే నీకు సర్వ్ చేసినంత వరకు నీ బిల్లు గట్టించుకున్నంత వరకే గానీ తర్వాత నీ మీద మమకారం లేదు సార్ అతన్ని చూసి మనం నేర్చుకోవచ్చు సరేనా ఇంట్లో ఏమేం కావాలని చూసేసాం ఏమండి పట్టుచేర తీసుకున్నా మల్లమల్లు సరే చల్లచల్లు సరే అయిపోయింది పిల్లలు వాళ్ళకి కావాల్సినటువంటి వాలకు చూసేసాం నేన చదువుకోండి చదువుకున్నా అయిపోయింది హాయిగా భగవన్నా అంతేగాని ఇంకా అంతకు మించి అనవసరం ఒకవేళ అనవసరంగా ఎత్తుకున్నా కూడా వచ్చేది ఏమీ లేదు భారం తప్ప బాధలు తప్ప సుఖపడేటువంటి అవకాశం లేదు కనుక సుఖపడాలి అని అనుకుంటే కేవలం పరమేశ్వరుణ్ణి స్థుతిస్తే ధ్యానిస్తే తప్ప ఇంకోటి కాదు ఇప్పటి నడిచినటువంటి ఆరు అనువాకాల్లో ఇదే కేంద్ర విషయంగా జరుగుతుంది అనేక కోణాల్లో చెప్పిన కాబట్టి ఇప్పుడు ఐదో అనువాకం దగ్గర మనం ఎట్లాగైతే ఒక మార్పు వచ్చిందో భగవంతుని యొక్క సర్వాత్మకత్వం అంతటా భగవంతుడు ఎట్లా ఉండాడో సర్వాంతర్యామిత్వం సర్వాత్మకత్వం సర్వాంతర్యామిత్వం అంతటా తానే ఉండడం ఇంకొక వస్తువు ఉంటే ఆ వస్తువు అలా ఉండడానికి వాళ్ళలో అంతర్యామిగా ఉండేటువంటి వాడు పరమాత్మే అనేటువంటి విషయాన్ని శుభ్రంగా తెలుసుకున్నాం ఇది ఇంకా కొనసాగుతుంది సప్తమానుభాగం ప్లీజ్ నమోదు చాహనన్యాయ చాహన్యాయ చుందమహ ఆహనన్యాయ నమ అంటే దుందుభి తెలుసు కదా మీకు దుర్ముఖి దుందుబి దుందంటే భేరీ డ్రమ్ డ్రమ్ వాయిస్తుండే దుందు అదే నెక్స్ట్ దిన్నే భేరి అంటారు డిండిమము అని కూడా అంటారు డిండిమం అంటే భేరి నినాదం దుందుభ్యాయా భేరియాం భవహా తస్మై దుందుభ్యాయా దుంధువి భేర్యాం భవహా తస్మై కాబట్టి భేరిహి దుంధువి అంటే భేరిహి డిండిమహ కాబట్టి ఏదైతే డ్రమ్ వాయిస్తూ పెద్దగా బ్యాండ్ గేండ్ అట్లాంటిది ఇంకా పెద్దది అని కొడుతున్నా పూర్వం రాదులు వస్తుంటే వచ్చేవాడు వాటిని డిండి మము అంటారు భేరీ బాహ్ భేరీ నినాదం అండి ఇక్కడేంటంటే దుందుభ్యా ఆ భేరీ రూపంలో ఉండేటువంటి నీకు నమస్కారం దుందుభి శబ్దం ఆ శబ్దరూపుడు అయినటువంటి నీకు నమస్కారం ఆ తర్వాత చన్యాయచ అంటే ఆ భేరి ఎప్పుడు మనకు మోగుతుందంటే ఊరికి అలా పెడితే మొరగదు దాన్ని కొట్టాలి కాబట్టి ఒక కర్ర తీసుకొని ఉంటాడు ఒకడు కొడుతుంటాడు చూడండి ఇట్లా పూర్వ సినిమాల్లో పాత సినిమాల్లో అది అది దుందుభి భేరీ భేరీ నినాదం దాన్ని కొడుతు ఇంత పెద్ద కర్రలు ఉంటాయి ఆ చివరిలో ఏదో రౌండ్గా బాల్లాగా పెట్టేసి ఉంటాడు అలా కొడుతు ఉంటే ధృం ధుం ధుమ్ నీకు నమస్కారం ఆ బా ఇక్కడికి వచ్చింది అదే ఏంటి అసలు దీంట్లో ఏది వదిలేటట్టుగా ఏది వదలడానికి అవకాశం లేదు ఎందుకని సర్వం కూడాను సర్వాత్మత్వం గనక సర్వ వ్యాపకత్వం గనక ప్రతి చోట పరమాత్మను ఏ విధంగా దర్శించాలనో పరమేశ్వరిని అద్భుతంగా వివరించేటువంటిది ఇది కాబట్టి ఇది భేరి భేరీ రూపుడు భేరిని మ్రోగించేటువంటి దండం ఏదైతే ఉందో కర్ర ఆ రూపంలో కూడా ఉండేటువంటి వాడు ఇది భేరి ఇదేంటి స్వామీజీ ఇది ఎందుకు వచ్చింది ఏమిటా భేరి ఇప్పుడు ఎక్కడన్నా రాజు వస్తున్నాడు అనుకోండి ముందట్లా భేరి మ్రోగించగానే ఓ రాజొస్తా ఉండడం అర్థం అట్లాగే ఓ సైన్యం యుద్ధానికి పోతా ఉంది యుద్ధానికి పోయేటప్పుడు ముందు మిలిటరీ మ్యూజిక్ అంతా పెడతారు అక్కడ బ్రహ్మాండంగా ఆ భేరీ నినాదాలకే సగం వాళ్ళకి పౌరుషం వచ్చి యుద్ధం చేస్తూ కాబట్టి వాళ్లలో నిద్రాణంగా ఉండేటువంటి దాన్ని మేలుకొలపడమే భేరి యొక్క ఉద్దేశం కాబట్టి ఈ భేరీ రూపుడు భేరి ఎవరో తెలుసా ఇప్పుడు వేదం వేదం ఆ రూపంలో ఉండేటువంటి వాడు భేరి నినాదం ఏమని నిన్ను మేలు కులుపుతో ఉంది సుప్తే ఋతాయ సుప్త్యనూత బ్రహ్మైకం ప్ర నాతి దూరే నృణ మృత్యు ఇది వేదాంత డిమా భేరి అసత్య సర్వ సంసారో సాభాసాది దూషిత ఉపేక్ష బ్రహ్మ విఘ్నే వేదాంతిమ ఇదంతా భేరీ నినాదమే ఈ రూపంలో ఉండేవాడు కూడా పరమాత్మే అవిజ్ఞాత జన్మ నష్టం విజ్ఞాతే జన్మసార్థకం జ్ఞాతురాత్మాన దూరే సత్ ఇతే వేదాంత డిమా శంకరాచార్యస్వామి ఆయన రాయని ఎన్ని ఏమి రాయలేదు ఎన్ని రాశాడు వేదాంత డిండిమము అనేటువంటి ఒక పుస్తకం ఉంది ఇది భేరి నినాదం వేదాంత భేరి వేదాంత డిండిమం సరేనా దుందుబి వేదాంత దుంధుబి అది ఎప్పుడు మ్రోగిస్తూ ఉంటదట ఇది వేదాంత డిండి మహా ఇది భేరి ఇది నినాదం ఇది ఈ విధంగా ఇటు ఏమని సుప్తేప్త్యంత సుప్తే హె ఉత్య సుప్త్యం బ్రహ్మేక బ్రహ్మ ఏకం ప్రవిచిడు సుప్తే నిద్రలేచినది మొదలు మళ్ళీ మనం పడుకొని నిద్రపోయేంత వరకు ఉదయం నిద్రలేచిన మొదలు రాత్రి ఏ టైంకి మనం పడుకుంటామో అంతవరకు కూడాను సుప్తే నిద్రపోయేంతవరకు బ్రహ్మైకం ప్రవిచింతచింత్యాం ప్రవిచింత్యతాం కాబట్టి నువ్వు ప్రవచించవచించ భగవంతుని చింతించను ఎట్లాగో ప్రముఖంగా చింతించాలి అది ఒసరిగా ప్రాం ఎవరిని ఇంకో రెండోది ఆలోచన అవసరం లేదు కర్మలు ఉంటే అవసరమైనటువంటి కర్మల్ని ఎంతవరకు అవసరం అంతవరకు ఆ కర్మని చేసుకుని బ్రహ్మ ఏకం బ్రహ్మ ఏకం బ్రహ్మ ఏకం ప్ర చక్కగా పరమాత్మ గురించే చింతిస్తూ ఉండాలి స్మరిస్తూ ఉండాలి ఎందుకో తెలుసా మృత్యు రుణాం మనుషులకి మృత్యుహో చావు అనేటువంటిది ఏదైతే ఉందో నాతి అతి దూరే నా నా అతి దూరే నాతి దూరే ఎంతో ఈ ప్రపంచంలో ఈరోజు మనం బ్రతుకుతూ ఉండినా ఏదో ఒకరోజు ఏ క్షణమో మన కన్ను మూసేటువంటి క్షణం ఒకటి ఉంది ఇది దూరంలో లేదు అతి దూరే నా రుణాం మృత్యుహో సావు ఎంతో దూరంలో లేదు కాబట్టి సాగు ఎంతో దూరంలో లేదు గనక ఎప్పుడైనా వచ్చి పడచ్చు గనక ఏ క్షణాన వస్తుందో తెలియదు గనక ఉదయం లేచిన మొదలుకొని మళ్లీ సాయంత్రం నిద్రపోయేంతవరకు నువ్వు స్మరించదగింది భగవంతునే గాని రెండవది కాదని ఇతి వేదాంత డి మహా అది ఈ విధంగా మురోగిస్తా ఉంది నాయన తెలుసుకో ఇదొక్కటే మనకు ప్రధానమైనటువంటిది ఎందుకో తెలుసా నా సంసారం అంటావేమో కావచ్చు నీ మమకారం కావద్దన్నా లేదు మమకారో కర్తవ్యహ అసత్యర్వసంసారో అసత్య సర్వసంసారో రసాభాసాది దూషిత ఉపేక్ష బ్రహ్మ విఘ్నే వేదాడిమా కాబట్టి ఏ సంసారం అయితే ఉందో దేని మీద మనం మమకారం పెట్టుకుని ఉన్నామో ఇది అసత్య సర్వసంసారా ఈ సమస్తమైనటువంటి సంసారం ఏదైతే ఉందో ఇది అసత్యమైనటువంటిది అంతే సత్యమైంది కాదు ఉన్నట్లే ఉందే గాని సత్యంగా లేదు మరో మరీగా న్యాయం కాబట్టి ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయి ఈ ప్రపంచంలో మనం సుఖపడడం కూడా ఉంది ఎక్కడ పనిచేసినా దుఃఖం నుంచి బయటపడడం కోసమే బాధలు తీరడం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం గాని సుఖాన్ని పొందేది ఎక్కడో మనకు అర్థం కావడం లేదు కాబట్టి ఈ సంసారం అసత్య సర్వ సంసారో దూషిత రసాభాసం అంటే ఏంటో తెలుసా రసాభాసం అనే పదం అర్థం మొట్టమొదట రసం అభాస రసాభాస మొదట తీయగా ఉండి తర్వాత చేతుగా మారేది అది రసాభాసం అంటే మనం అనుకుంటాం అంత రసాభాసం అయిపోయిందండి ఈ రసాభాసం అంటే ఇది అంటే మొదట మనం ఊహిస్తాం ఇది చాలా బాగుంటుందని ఆ తర్వాత చెడిపోతుంది అనుకోండి రసాభాసం రస అభాస రసాభాస రసాభాసి దూషిత ఉపేక్ష అది అసత్యర్వసంసారాభాసాది దూషిత రసాభాషాది దూషిత సర్వ సంసార దాంట్లో ఉండగానే మనసులో మాత్రం దాన్ని తీసేసి ఎందుకని ఇటువంటి సంసారాలు కొన్ని వేలు నడిచాయి గతంలో అవి మనకు పెట్టింది ఏమీ లేదు ఉద్ధరించింది ఏమీ లేదు వాటిని అంటిపెట్టుకుని జీవితాన్ని అన్యాయం చేసుకున్నాను తప్ప ఉపేక్ష దాన్ని వదిలిపెట్టి బ్రహ్మ విఘ్నే తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఏ పరమేశ్వరుని తెలుసుకుంటే మళ్ళీ జీవితంలో దుఃఖం ప్రవేశించేందుకు అవకాశం లేదో అటువంటి పరమేశ్వరుని విజ్ఞేయం తెలుసుకోవాల్సినటువంటి వాడు జ్ఞేయం విజ్ఞేయం విశేషణ చక్కగా తెలుసుకోవాలి ఇతి వేదాంత ఈ విధంగా వేదాంత దుందుపి భేరీ నినాదం వినిపిస్తుంది వేదాంతం కాబట్టి వేదము వేదాంతము వేదంలో ఉండేటువంటి జ్ఞానము వేదాంతం ఉపనిషత్తుల్లో ఉండేటువంటి జ్ఞానం మరి ఢండర ఢండర డండరని ఒక భేరీ నినాదం చేసి చెప్తూ ఉన్నాయి ఎందుకని సత్యాలు గనక ఇవి సత్యాలు గనక అవిజ్ఞాత ఒకవేళ తెలుసుకోలేదనుకో అవిజ్ఞాత జన్మ నష్టం విజ్ఞాతే జన్మ సార్థక ఒకవేళ పరమేశ్వరుని తెలుసుకోకుండా ఈ జీవితాన్ని కనుక మనం వదిలిపెడితే దానివల్ల పరమ పవిత్రమైనటువంటి ఈ జన్మ మళ్లీ ఇంత ఉత్తమోత్తమైనటువంటి జన్మ వస్తుందో లేదో తెలియదు కాబట్టి మానవ జన్మ భగవంతుని గురించి ఆలోచించేటువంటి నిముక్షత్వం కలిగినటువంటి ఈ జన్మను పొంది దీన్ని వృధా చేసుకుంటే ఆ పరమేశ్వరుని తెలుసుకోకుండా ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తే అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞాతే తెలుసుకుంటే జన్మ సార్థకం ఎందుకో తెలుసా జ్ఞాతురాత్మ నా దూరే సత్ జ్ఞాత తెలుసుకోవాలనేటువంటి మనసు నీకు ఉండాలనే కాని ఆత్మ నా దూరే సత్ ఎంతలో దూరంలో లేదయ్యా ఆ తెలుసుకునేవాడి స్వరూపమే ఆత్మ గురువు వివరిస్తా నీకు అర్థమవుతుంది అంత ఇంకేమీ లేదు ఎవడైతే నేను బాధల్లో ఉండాలనుకుంటున్నాడో ఆ బాధల్లో ఉండేటువంటి జీవుడు వాడే పరమాత్మ కబడి దూరం కాదు జ్ఞాతురాత్మాన దూరే ఇది ఒక అద్భుతమైనటువంటి బుక్ ఇది ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఇదంతా కంఠస్థం ఉండేది ఆ భజిగోవిందం లాగా ఆత్మబోధ లాగా మీరు చెప్తూ ఉండేవాడిని ఆ భజిగోవిందం ఆత్మబోధ సాధన పంచకం శంకరాచార్య వారి వర్క్స్ అన్ని కూడా దక్షిణామూర్తి స్తోత్రం ఇవన్నీ చిన్నతనంలో బాగా కంఠస్థం చేస్తూ అంటే సిక్స్టీ 68, సెవెంటీ సిక్స్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో ఈ వేదాంత డినిమం కూడా అప్పుడు బాగా కంఠస్థం చేసింది తర్వాత నేను దీని మీద పుస్తకం కూడా రాశాను వేదాంత డినిమం అనేది మన ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం రాశాను ఈ శంకర చైతన్యంలో ఉంది ఒక నంబర్లో వేదాంత డిమని ఉంది దాంట్లో మొత్తం ఇది వేదాంత డిమహ ఇది వేదాంత డిమహ ఇతి వేదాంత నిండి మహా అని ఈ విధంగా వేదాంతం వేరే నినాదం చేసి చెబుతూ ఉంది ఎందుకని ఇంకెంతసేపు నిద్రపోతావు ఇప్పుడైనా మేలుకో ఎందుకని నువ్వు మేలుకోపోతే అన్యాయం అయిపోయింది నీ జీవితమే ఎవరికో కాదు మేలుకున్నావా నువ్వే ధరించిపోతావు విజ్ఞాతే జన్మ అవిజ్ఞాతే జన్మ ప్లీజ్ థింక్ ఆలోచించుకో అని ప్రతిక్షణం ఒక హీతుడు చెప్పినట్టుగా మనకు క్షేమాన్ని కోరుకునేటువంటి శ్రేయోభిలాష చెప్పినట్టుగా శృతి మనల్ని హెచ్చరిస్తూ పోతుంది మెలుకో మెలుకో మెలుకో శృతి చెప్తూ ఉంది తర్వాత స్మృతులు చెప్తూ ఉన్నాయి ఉపనిషత్తులు చెబుతున్నాయి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త్యవరాన్నిబోధత అదేంది అదే దుందుభ్యాయ దుందుభి అక్కడ మోగుతూ ఉంది ఉత్తిష్టత లేచున్నాను మేలుకో లేవ లేద జాగ్రత జాగ్రత్త అవస్థలోకి రా వరాన్ గురు ప్రాప్య నిబోధత సత్యాన్ని తెలుసుకో గురువుని అన్వేషించి పట్టుకుని సత్యాన్ని తెలుసుకొని ఉపనిషత్తు కట్ట ఉపనిషత్తు చెబుతూ కాబట్టి ఏ మాటల్లో చెప్పిన వేదాంతం వేదంలో చెప్పినా వేదా వేదాంతంలో ఉపనిషత్తుల్లో చెప్పినా పురాణాల్లో చెప్పిన ధర్మశాస్త్రాల్లో చెప్పినా లేదా వీటిని అంతా అనుభవాలు వాళ్ళ యొక్క అనుభవాల్లో చెప్పిన మెలుకురాజీవ మెలుకో మేలు కోసం జీవాయముడు మార్గానయుడు మగత మెలుకో జీవాతి దూరే నృణా మృత్యుహో ఇది వేదాంత నిండి మహా మెలుకో ఎందుకని ఆలు బిడ్డల మమకార మమకారో కర్తవ్య ఓకే అలు బిడ్డ లంచు అల్లాడుతున్నావు కలిసి ఎవరొచ్చారు కాలము కలిసొచ్చి జీవిపోయేనాడు తనువు కూడా రాదు మెలుకో జీవా ఎందుకని పరమా పరమేశ్వరుని తెలుసుకునేటువంటి వయస్సు మనసు అధీనంలో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు మన మనసు అధీనంలో ఉంది రేపు ఏదన్నా చూస్తున్నా ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ గురయ్యి కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని చూస్తున్నా అ సంస్కారి సంస్కారహీనుడికి నువ్వు లక్ష చెప్పు వాళ్ళు మార్పు రాదు సరేనా ఏ క్షణం పోవచ్చు ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నప్పుడు పరమాత్మ గురించి ఆలోచించాలి నేను ముసలాన్ తర్వాత ఏమవుతుంది తర్వాత కనుక ఇది పోస్ట్ పోన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ కాదు అందుకని నువ్వు మేలుకో నేను ఎట్లా మేలుకుంటానో ఏమో అందుకని భగవంతుడు మేలుకొలుపుతాం ఇది మేలుకొలుపులు భగవంతుడి మేలుకొల్పుతాం చూడండి కౌసల్యాజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరచార్థూల కర్తవ్యం దైవమానికం ఉత్తిష్టోతిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు ఓకే చిన్నప్పుడు ఇదే వేదం ఏం తెలియదు గనక ఎత్తుకోను ఎందుకంటే భక్తి ఉంటే మనిషి ఊరుకోలేడు నేను చాలా శతకాల చెప్తాను కంఠస్థంగా ఇప్పుడు ఇది ఎత్తుకుంటే రెండోది వస్తుంది ఎందుకనంటే ఆ రోజుల్లో ఉదాహరణే మనం సుప్రభాతం చేసుకొని పోతే బాగోస్తే చదువు ఇంతే ఎంతకన్నాం తెలియదు సరేనా కానీ పరమేశ్వరుడికి తెలుసు పాపం వీడు నన్ను గురించా కొలుస్తున్నాడు కనుక ఎందుకు కొలుస్తున్నాడు వాడికి తెలియపోవచ్చు కానీ వాడి వ్యవహారం నాకు తెలుసు కనుక నేను చల్లగా చూస్తాను అనుకుంటే సుందరచేతన్ ఆశ్రమం సత్సంగాలు ఇవంతా అంతే అనుభవించాలంతే అనుభవించాలి ఇది ఉండేది ఎందుకంటే అనుభవించడం కోసం పరమేశ్వరుడు కృపను అనుభవించడం కోసం ఓకే ఇప్పుడు ఇది ఎక్కడిది ఇది ఇది వెంకటేశ్వర సుప్రభాతం కాని ఆ మొదటి శ్లోకం రామాయణంలో కౌసల్యా సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే దైవమానికం ఇది ఎల్పి రికార్డు గని ఇట్లా పెట్టాడు ఆ రోజుల్లో మొట్టమొదటి పాడింది మన విశ్వామిత్రుడు తీసుకుపోతూ ఉండాడు యాగ సంరక్షణకి రామలక్ష్మణ్ ని రాత్రి అయిపోయింది ఇంకా సోన దగ్గరకు వస్తామని అక్కడ పడుకున్నారు రాత్రి చెట్ల కింద పడుకుని నిద్రపోయారు ఉదయం లేచి చూచాడు అందుకని ఉత్తిష్ట నర శార్దులా ఆహా పురుష వ్యాఘ్రం రాముడు ఎందుకో తెలుసా చీకట్లో రాముడిని చూస్తే ఏదో రేడియం లాగా ఇప్పుడు మనకి ఎట్లాగైతే ఒక ఒక వాచ్ ఉంటే దాంట్లో రేడియం ఉంటే మనం లైట్లన్నీ ఆఫ్ పడుకున్నా నిద్ర లేవగాని అది ఒక్కటే కనపడతా ఉంటాది మెరుస్తూ ఆ విధంగా రాముడు దేహంలో నరాలతో సహా కనపడతా ఉంటాయట ఎంత అద్భుతమైనటువంటి రూపం ఇది మామూలు మనుషుల దొలేం ఇది ఇది రాముళ్ళలోనే కనపడుతుంది ఇది సాక్షాత్ భగవత్ స్వరూపం గనక అని మళ్ళీ రాముడు లేస్తే ఈయన దండం పెట్టినవాడు గనక పెట్టిస్తాడు ఆ ఈ రోజులా ఈరోజు నీ వెయిట్ చేస్తా ఉంటారు ఇంకా నాకు పెట్టలేదు ఏంటని అర్థమవుతుందే కాని ఆ రోజుల్లో గురువు సాక్షాత్ రాముడైతే కూడాను నో గురుడు బ్రహ్మ గురుడు విష్ణు వచ్చి పాదాలకు నమస్కరించేవాడు అందువల్ల ఆయన లేవకు ముందే పాడాడు అది కౌసల్యాసు ప్రజారామ తిరుమల రికార్డ్ అయితే ఇంతకుముందు నేను వాడింది విశ్వామిత్రుడు ఇట్లా పాడు కౌసల్యాసు ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్ నర శార్దూలా కర్తవ్యం దైవమాహనికం అది ఇంపార్టెంట్ కర్తవ్యం దైవమాహనికం ఇప్పుడు విశ్వామిత్రుడు రాముడిని లేపుతున్నాడా తనలో ఉండే రాముడిని లేపుతున్నాడా రమంతే ఇది రామ ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం కర్తవ్యం దైవమాహనికం పరమేశ్వరుడికి సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా చేయవలసిన అవసరం ఉంది కనుక ఉత్తిష్టం ఎవరు రాముడా నువ్వాది హే భగవాన్ రాత్రి అంతా నిద్రపోయాను జీవితం అంతా ఇట్లా అన్యాయం అయిపోతుంది కాస్త నువ్వు లే మేలుకో నాలో ఈశ్వర భక్తి మేలుకోవాలి పరమేశ్వర భక్తి మేలుకోవాలి ఎందుకని దైవ కార్యాలన్నీ చేయవలసినవి ఉన్నాయి కర్తవ్యం దైవ మాహనికం అని లేపడం అతి తమాషా రాముడు లేపడం రాముడు లేస్తే ఆయన కర్మలు ఆయన చేసుకుంటాడు నీకు వచ్చిన ఏంటి కర్తవ్యం దైవ మాహనికం అంటున్నావు దైవ సంబంధం కర్మలు చేయాలి ఎవరు చేయాల్సిందే నువ్వా లేకపోతే రాముడా కనుక ఆ రాముని లేపడం ఇది మేలుకొలుపు అంటే ఏంటంటే పరమేశ్వరుని మేలుకొలుపులున్నాయి చూస్తే మనకు మన కూడా క్యాసెట్ శనిలో మణిలో ఒక ముప్పై రాసువామి దాంట్లో మేలుకోవని ఏంటి సరే కూడాను ఉదయాన్ని మనం మేలుకోవాలి భక్తిలో మనం మేలుకోవాలి కాబట్టి ఇదొక పద్ధతి ఇదొక సంప్రదాయం భగవంతుని లేపినట్టే లేపుతూ మనం లేవడం అది ఇంపార్టెంట్ అందుకని అక్కడ కౌశల్యాసుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట శార్దూలా కర్తవ్యం దైవమాని త్యాగరాజస్వామి కౌసల్యా సుప్రజారామ రాముడి చూసినప్పుడు బా ఇటువంటి వాడికి కాబట్టి బిడ్డ అనేటువంటి వాడు తల్లిదండ్రులకు పేరు తెచ్చే అలా తల్లిదండ్రులు పేరు తెచ్చేటువంటి రీతిలో తల్లిదండ్రులు బిడ్డను తయారు చేయాలి కౌశల్యా సుప్రజారామ కాబట్టి తల్లిని కౌశల్యని ఆయన తలిస్తే త్యాగరాజస్వామి దగ్గరికి వచ్చినప్పటికీ ఈయనకెందుకో దశరథుని తలవాలనిపించింది మేలు కో దయానిధే త్యాగ్రస్ మెలు దాశరథే దశరథను పుత్రుడు మెలు కో దయానిధే మేలుకో దాశరధే మిత్రోదయమౌ వేళ మిత్రోదయమౌ వేళ సూర్యోదయం చెన్నో మిత్ర మిత్రో దయమూ వేళ మేలుకో దయానిధే మేలుకో దా శరీ మెలు దయానిధే అక్కడ సరే రాముడు ఉన్నాడు కనుక కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తి ఉత్తిష్ట అన్నాడు ఇక్కడ ఎక్కున్నాడు రాముడు వంద సంవత్సరాల క్రితం నూట యాభై సంవత్సరాల క్రితం త్యాగరాజ స్వామి ఉన్నాడు రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నాడు ఆయన ఎప్పుడు రాముడు ఇప్పుడు త్యాగరాజ స్వామి దగ్గర ఏమైనా ఉన్నాడా మరి ఎవరు లేపుతున్నాడు తనలో రామభక్తిని లేబుతున్నాడు అంతే ఎందుకని ఉదయాన్నే లేవడం చూడా భక్తితో గనక లేస్తే సాయంత్రం వరకు భక్తి కార్యాలు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇదంతా కలిపి దుందుభీ ఒకవేళ రాముడికే చెప్పాడు అనుకుంటాం ఓకే ఇట్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఎందుకు తెలుసా రాముడైనా సరే కృష్ణుడైనా సరే మానవ శరీరాన్ని ధరించిన తరువాత ఒకరోజు వదిలిపెట్టక తప్పదు అది ఆడా అది ఆడా ఇంపార్టెంట్ వదిలేడా లేదా ఎవరి గతి ఎటులను ఎవరి గతి ఎటులను ఈశ్వరుని కెరుక ఎవరి గతి ఎటుల నున్నదు ఈవరుని కెరుక ఎవరి గతి ఎటులనుదు ఎగ్గసి ఎగ్గసి పడుటే గాని విధిని దాటనెవరి తరము ఎగసి ఎగ్గసి పడుటెగాని విధిని దాటనెవరి తరము అనుభవింపదగదు ఇళ్లలో హరిహరాదులైన ఎవరి గతి ఎటు ఈశ్వరుని కెరుక ఎవరి గతి ఎటుల నున్నదో కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం రేపెలా ఉంటదో ఈరోజు సంపదలతో ఉన్నాం రేపెట్లా ఉంటుందో ఏ విధంగా జీవితం తిరుగుతుందో తెలియదు ఒక్క రాముడి జీవితాన్ని చూస్తే ఈరోజు శ్రీరామనవం గనుక ఏమి ఆయన పడినటువంటి బాధలు శ్రీమన్నారాయణుండు రాముడై అవతరించా శ్రీమన్నారాయణుండు రాముడై అవతరించర్మ పద్యగు సీతకు ైఫ్ ఏ సామాన్యుడా సాక్షాత్ నారాయణమూర్తి రామ విగ్రహాన్ ధర్మ శ్రీమన్నారాయణుండు రాముడయ్య అవతరించ ధర్మ పత్నియగు సీతకు లంకచర తప్పినద చూసారా ఇప్పుడు ఒక 30 ఇయర్స్ బ్యాక్ రాశాను నేను ఇది ధర్మపత్ని యగు సీతకు లంక చెర తప్పినద ఎవరి ఈశ్వరుని కెరుకాల నువ్వు అసలు మీకు నంబర్ లెవెన్ ఉంది చైతన్య గాను క్యాసెట్ చందమావరావే కదా అది లెవెన్ దాంట్లో రావాల్సింది సాంగ్ అంటే ఇప్పుడు ఒక ముప్పై ముప్పై చిన్నప్పుడు రాసిన సాంకేతి అంటే రాముడు మళ్ళీ కృష్ణుడు వస్తుంది కృష్ణుడు ఎట్లా ఇవన్నీ వచ్చి లాస్ట్ లో స్వామీజీది కూడా వస్తుంది అండి అప్పట్లో చిన్నతనది చిన్ననాడే భక్తి గదల మాధవుని తలచిమదిలో చిన్నే భక్తి గదల మాధవుని తలచిమదిలో చిన్ననాడే భక్తి గదల మాధవుని తల చిమ్మది లోందరార్యుడే మగును అంటే అప్పుడే అనిపిస్తుండేది మంచి యవనం మంచి వైరాగ్యం ఉండేటువంటి రోజుల్లో నేను చెప్పేది ఇది డెబ్బై రెండు ఆ ప్రాంతంలో రాసింది అది థర్టీ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఎందుకు మీకు ఆ క్యాసెట్లోకి రాలేదంటే అసలు అదే లేదు ఆ పాట తర్వాతగా వాళ్ళు ఖమ్మం సత్సంగంలో ఉండేది నేను ఫోన్ చేసి చెప్పాను నిధిగా పలానే సాంగ్ ఉండదు అంటే అప్పట్లో వాళ్ళు రాసుకునేవాళ్ళు అని అంటే ఉంది స్వామీజీ అంటే తొందరగా పంపించే ఎవరైనా మనిషి నుంచి పంపించారు అప్పటికి రికార్డ్ అయిపోయింది ఏది ఆ క్యాసెట్ చందమామిరావే కాబట్టి నెక్స్ట్ వస్తుంది మీకు పన్నెండవ క్యాసెట్ దాంట్లో పాడతా అనేది కాబట్టి అప్పట్లో నాకు ఆలోచనలు ఉండేవి ఏదో మనం చిన్నప్పటి నుంచి భక్తిలో ఉన్నాం ఎలా ఉన్నాం ఎలా ఉన్నాం మన జీవితం ఎలా అవుతుందో ఎందుకంటే రాముడు ఎట్ల అయ్యాడు కృష్ణుడు ఎట్ల అయ్యాడు అని అప్పట్లో కాబట్టి ఎవరి గతి ఎటువన్నదో ఎగసి ఎగసి పడుట కానీ విధిని దాటన ఎవరి తరం అనుభవింపదగదు ఇళ్లలో హరిహరాదులైన గాని వాళ్లే అటువంటి వాళ్ళు రమణ మహర్షి అనుభవించి వెళ్ళాడు రామకృష్ణ పరమశి అనుభవించి వెళ్ళాడు ప్రారంధానుభవం ఇదంతా కూడా